మీ ఊరు ఇక్కడికి ఎన్ని రోజులు ప్రయాణం రెండు రాత్రి పగలు ప్రయాణం అండి అయితే మీ ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం అన్నమాట అవునండి దాదాపు వెయ్యి మైళ్ళు సుమారు ఎనిమిది వందల రైలు ప్రయాణం అక్కడి నుంచి నూట ఇరవై బస్సు ప్రయాణం మృత్యుంజయ గారు మైళ్ళు ఒక రాత్రి గాని ఒక పగలు గాని చాలు శర్మగారు మీ ఊరికి ఎన్ని రోజుల ప్రయాణం మా ఊరు ఇదే అలాగా అయితే మీ ఇంటికి ఎంత దూరం ఎక్కడి నుంచి అండి ఇక్కడి నుంచేనండి చాలా దగ్గర సుమారు ఒక ఫర్లాంగ్ లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ రతిరామ్ గారు రతిరామ్ గారు మీ ఊరు నుంచి ఇక్కడికి ఎన్ని రోజుల ప్రయాణం మీ ఊరు నుంచి ఇక్కడికి ఎన్ని రోజుల ప్రయాణం రెండు రాత్రిళ్ళు మూడు పగళ్ల ప్రయాణం అండి రెండు రాత్రిళ్ళు మూడు పగళ్ల ప్రయాణం అండి మీ ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం అన్నమాట అయితే మీ ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం అన్నమాట అవునండి దాదాపు వెయ్యి మైళ్లు అవునండి దాదాపు వెయ్యి మైళ్లు సుమారు ఎనిమిది వందల ఎనభై మైళ్లు రైలు ప్రయాణం సుమారు ఎనిమిది వందల మైళ్లు రైలు ప్రయాణం అక్కడి నుంచి నూట ఎనభై బస్సు ప్రయాణం అక్కడి నుంచి నూట ఇరవై మైళ్లు బస్సు ప్రయాణం మృత్యుంజయ గారు మృత్యుంజయ గారు మీ ఊరికి ఇక్కడి నుంచి ఎంత దూరం మీ ఊరికి ఇక్కడి నుంచి ఎంత దూరం నాలుగు వందల నాలుగు వందల తొంభై ఒక్క మైళ్లు రెండు రోజుల ప్రయాణమా రెండు రోజుల ప్రయాణమా రెండు రోజులు అక్కర్లేదండి రెండు రోజులు అక్కర్లేదండి ఒక రాత్రి ఒక పగలు చాలు ఒక రాత్రి ఒక పగలు చాలు నింగయ్య గారు మీ ఊరు ఎంత దూరం నింగయ్య మీ ఊరు ఎంత దూరం సుమారు వంద మైళ్ళు సుమారు వంద మైళ్ళు ఒక రాత్రి గాని ఒక పగలు గానీ చాలు ఒక రాత్రి గాని ఒక పగలు గాని చాలు శర్మగారు శర్మగారు మీ ఊరికి ఎన్ని రోజుల ప్రయాణం మీ ఊరికి ఎన్ని రోజుల ప్రయాణం మా ఊరు ఇదే మా ఊరు ఇదే అలాగా అలాగా అయితే మీ ఇంటికి ఎంత దూరం అయితే మీ ఇంటికి ఎంత దూరం ఎక్కడి నుంచండి ఎక్కడి నుంచండి ఇక్కడి నుంచేనండి ఇక్కడి నుంచేనండి చాలా దగ్గర చాలా దగ్గర సుమారు ఒక ఫర్లాంగు సుమారు ఒక ఫర్లాంగు డ్రిల్స్ రిపిటేషన్ డ్రిల్ స్టార్ట్ మైసూర్ నుంచి మా ఊరికి రెండు రోజుల ప్రయాణం మైసూర్ నుంచి మా ఊరికి రెండు రోజుల ప్రయాణం మద్రాసు నుంచి మా ఊరు ఆరు వందల అరవై నాలుగు మద్రాసు నుంచి మా ఊరు ఆరు వందల అరవై నాలుగు మైళ్లు ఇక్కడి నుంచి మీ ఊరు ఎంత దూరం ఇక్కడి నుంచి మీ ఊరు ఎంత దూరం ఇక్కడి నుంచి మీ ఊరికి ఎంత దూరం ఇక్కడి నుంచి మీ ఊరికి ఎంత దూరం మా ఇంటి నుంచి మీ ఇంటికి సుమారు రెండు ఫర్లాంగులు మా ఇంటి నుంచి మీ ఇంటికి సుమారు రెండు ఫర్లాంగులు ఆఫీస్ నుంచి బస్టాండుకు దాదాపు నాలుగు మైళ్లు ఆఫీసు నుంచి బస్టాండ్ కు దాదాపు నాలుగు మైళ్లు మా ఊరు నుంచి మీ ఊరికి సుమారు నూట యాభై మైళ్లు మా ఊరి నుంచి మీ ఊరికి సుమారు నూట యాభై మైళ్లు బిల్డప్ డ్రిల్ ప్రయాణం రోజుల రోజుల ప్రయాణం ఎన్ని ఎన్ని రోజుల ప్రయాణం ఊరికి ఊరికి ఎన్ని రోజుల ప్రయాణం మీ మీ ఊరికి ఎన్ని రోజుల ప్రయాణం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి రోజుల ప్రయాణం మైళ్లు నాలుగు మైళ్లు అరవై అరవై నాలుగు మైళ్లు నూట నూట అరవై నాలుగు మైళ్లు ఊరికి ఊరికి నూట అరవై నాలుగు మైళ్లు మా ఊరికి నూట అరవై నాలుగు నుంచి మైసూరు నుంచి మా ఊరికి నూట అరవై నాలుగు మైళ్లు దూరం ఉన్నదన్నమాట చాలా చాలా దూరం ఉన్నదన్నమాట మైసూరు నుంచి మైసూరు నుంచి చాలా దూరం ఉన్నదన్నమాట ఊరు ఊరు మైసూరు నుంచి చాలా దూరం ఉన్నదన్నమాట మీ మీ ఊరు మైసూరు నుంచి చాలా దూరం ఉన్నదన్నమాట అయితే మీ ఊరు మైసూరు నుంచి చాలా దూరం ఉన్నదన్నమాట ప్రయాణం రైలు రైలు ప్రయాణం నాలుగు మైళ్ళు రైలు ప్రయాణం నలభై నాలుగు మైళ్లు రైలు ప్రయాణం నాలుగు వందల నాలుగు రైలు ప్రయాణం ైళ్లు రైలు ప్రయాణం సూషన్ రిల్ మైసూరు నుంచి మా ఊరికి తొంభై ఐదు గుంటూరు గుంటూరు నుంచి మా ఊరికి తొంభై ఐదు మైళ్లు విజయవాడ విజయవాడ నుంచి మా ఊరికి తొంభై ఐదు మైళ్లు మద్రాసు మద్రాసు నుంచి మా ఊరికి తొంభై ఐదు మైళ్లు బెంగుళూరు నుంచి మా ఊరికి తొంభై మైసూరు నుంచి మీ ఊరు నూట ముప్పై ఆరు మైసూరు నుంచి మీ ఊరు నూట తొంభై ఆరు మైళ్లు మైసూరు నుంచి మీ ఊరు నూట ఎనభై తొమ్మిది మైసూరు నుంచి మీ ఊరు నూట తొంభై మైసూరు నుంచి మీ ఊరు నూట ఎనభై మైళ్లు మా ఊరు నుంచి మీ ఊరికి రెండు వందల తొంభై ఆరు మైళ్లు మా ఊరు నుంచి మీ ఊరికి ఆరు వందల తొంభై ఆరు మైళ్లు మా ఊరు నుంచి మీ ఊరికి నాలుగు వందల తొంభై ఆరు మైళ్లు మా ఊరు నుంచి మీ ఊరికి తొమ్మిది వందల తొంభై మా ఊరు నుంచి మీ ఊరికి ఏడు వంద తొంభై ఆరు మైళ్లు నూట యాభై మైళ్లు తిరుపతి నుంచి మా ఊరికి రెండు వందల మైళ్లు తిరుపతి నుంచి మా ఊరికి వంద మైళ్లు తొంభై తిరుపతి నుంచి మా ఊరికి తొంభై మైళ్ళు నాలుగు వందలు తిరుపతి నుంచి మా ఊరికి నాలుగు వందల మైళ్లు తిరుపతి నుంచి మా ఊరికి వెయ్యి మైళ్లు ఎనభై తిరుపతి నుంచి మా ఊరికి ఎనభై మైళ్లు ఇక్కడి నుంచి ఎంత దూరం ఏడు మా ఊరు ఇక్కడి నుంచి నాలుగు వందల ఎనభై ఏడు మైళ్లు ఆరు వందల తొంభై మా ఊరు ఇక్కడి నుంచి ఆరు వందల తొంభై మూడు మైళ్లు నూట ఎనభై ఆరు మా ఊరు ఇక్కడి నుంచి నూట ఎనభై ఆరు మైళ్లు వంద మా ఊరు ఇక్కడి నుంచి వంద మైళ్ళు తొంభై మా ఊరు ఇక్కడి నుంచి తొంభై మైళ్ళు మైళ్లు మా ఊరు ఇక్కడి నుంచి వెయ్యి మైళ్లు మీ ఊరికి ఇక్కడి నుంచి రోజుల ప్రయాణమాజులు అక్కర్లేదు మూడు రోజులు చాలు ఊరికి గుంటూరు నుంచి రెండు రోజుల ప్రయాణమా ఒక రాత్రి ఒక పగలు రెండు రోజులు అక్కర్లేదు ఒక రాత్రి ఒక పగలు చాలు ఢిల్లీకి ఇక్కడి నుంచి మూడు రోజుల ప్రయాణమా రెండు రాత్రి మూడు రోజులు అక్కర్లేదు మూడు పగళ్ళు రెండు రాత్రిళ్ళు చాలు మీ ఊరి నుంచి మైసూరుకు నాలుగు రోజుల ప్రయాణమా మూడు రాత్రిళ్ళు నాలుగు పగళ్ళు నాలుగు రోజులు అక్కర్లేదు మూడు రాత్రిళ్ళు నాలుగు పగళ్లు చాలు మా ఊళ్ళో ఒక స్కూలు ఉన్నది మా ఊళ్ళో రెండు స్కూళ్లు ఉన్నాయి మా ఇల్లు ఇక్కడి నుంచి నాలుగు మైళ్లు మా ఊరికి ఒక రైలున్నది మా ఊరికి మూడు రైళ్లున్నాయి మాకు ఒక ఇల్లు ఉన్నది రెండు మాకు రెండిళ్లు ఉన్నాయి నాకు ఒక చెల్లెలు ఉన్నది ఇద్దరు నాకు ఇద్దరు చెల్లెళ్లున్నారు సినిమా హాల్ ఉన్నది మా ఊళ్ళో ఆరు సినిమా హాళ్లున్నాయి నీకు ఒక తెలుగు పుస్తకం కావాలా ఒక ఇంగ్లీష్ పుస్తకం కావాలా నాకు ఒక తెలుగు పుస్తకం గాని ఒక ఇంగ్లీష్ పుస్తకం గానీ చాలు నీకు రెండు రూపాయలు కావాలా ఒక పుస్తకం కావాలా నాకు చాలు మీ పాపకు బొమ్మ కావాలా పుస్తకం కావాలా మా పాపకు ని పుస్తక చాలుమా కావాలా మినపట్టు కావాలా ఆమెకు ఉప్మాని మినపట్టు గాని చాలు మా ఊరు ఇక్కడి నుంచి దగ్గర మా ఊరు ఇక్కడి నుంచి చాలా దగ్గర మా ఇల్లు ఆఫీస్ నుంచి దూరం నుంచి చాలా మీ ఇంటి నుంచి మా ఇల్లు దగ్గర మీ ఇంటి నుంచి మా ఇల్లు చాలా దగ్గర మా ఊరు దూరం మా ఊరు ఇక్కడి నుంచి చాలా దూరం మా ఊరు ఇక్కడి నుంచి నూట నాలుగు మా ఊరు ఇక్కడి నుంచి దాదాపు నూట నాలుగు మా ఊరు ఇక్కడి నుంచి సుమారు నూట నాలుగు నుంచి మైసూరు నుంచి దాదాపు వెయ్యి మైళ్లు మైసూరు నుంచి మీ ఊరికి సుమారు వెయ్యి మైళ్లు మా ఊరు మైసూరు నుంచి తొమ్మిది వందల తొంభై మైళ్లు మా ఊరు మైసూరు నుంచి దాదాపు తొమ్మిది వందల తొంభై మైళ్లు మైసూరు నుంచి సుమారు ైళ్లు మా ఊరికి ప్రయాణం మా ఊరికి ఇక్కడి నుంచి దాదాపు ఆరు రోజుల ప్రయాణం మా ఊరికి ఇక్కడి నుంచి సుమారు ఆరు రోజుల ప్రయాణం